సంకీర్తన రెండు వందల ఎనభై ఎనిమిది ఆకాశమడ్డమా అవ్వలయు నీకాలు చిరూములియును పైత్రోవల పరమ భగవతులకు అమరావతి హరిదాసులకు మహాతిమిరంబులడ్డమా దివ్యులకు కమలాసను లోకంబియు నేమలాత్ముల వెలుగు విష్ణుదాసు పరమపద బ్రహ్మాండరుడైన ధర వెంకటేశ్వరుని దాసులకు ఇరవై లోకముల ఇన్నిటా భోగించి వరుసలను విహరించు వరవైష్ణవులకు